అమ్మా అమ్మ చంద మామతో ఆడుకుంటాను రమ్మను రమ్మను కిందికి రమ్మను రమ్మనవే అమ్మా రామ రామ చందమామ రాడు రాడయ్యా తోడి పిల్లవాళ్లతోనూ ఆడుకోరాదా అందగాడు అంద చందాలున్నవాడు చందమామ అందుకేను మామతోనూ ఆడుకుంటాను ఇంటి నుండి రాడు రాడు మంటిలోనికి మన ఇంటిలోనికి ఎందుకు రాడో అడిగేస్తాను సందమామను ఎందుకు నీవు కిందికి రావు సందమామా కిందికి వస్తే అందరూ నన్ను చేస్తారు గేరి చెయ్యము గోల చెయ్యము చందమా బాలంటే నాకు చాలా భయమవుతుందయ్యా భయము వద్దు గియము వద్దు రయమున రావయ్య పిల్లలంతా చుట్టుముట్టి అల్లరి చేస్తారు రాని మంటిలోన ఆడుకుంటే మాడుతుంది మా అమ్మ తిడుతుంది ఎంత పిలిచినా చందమామ చెంతకురాడమ్మా అంతదాకా అన్నం వద్దు ఆటలు నాకొద్దు ఏడవకయ్యా బంగరుకొండ రామా రఘురామ చూడవయ్యా అద్దంలో వీడు చందమామ అవుని అవుని అద్దంలోనా అడుగో చంద్రుడు చిక్కినాడు చీతికి ఇంకా ఎక్కడికెళ్తాడు ఎక్కడికెళ్తాడు ఇంకెక్కడికెళ్తాడు